కాబట్టి ఈ రెండింటిలో నాకు ఏది శ్రేష్టమో చెప్పని అర్జునుడు అడగడం తక్కువ బుద్ధి తక్కువ అప్పుడు అర్జునుడు అలా అడగకూడదు అర్జునుడు ఏమిటి ఆత్మజ్ఞానియా అనాత్మజ్ఞానియా కర్మసన్యాసం వైపుకు పోవాలి ఆత్మజ్ఞాని కాకపోతే కర్మానుష్ఠానం వైపు పోవాలి అంతేగాని దాంట్లో నాకు వికల్పం ఉంది కాబట్టి దాంట్లో ఏది శ్రేష్టమో చెప్పని అర్జునుడు అడగడం తప్పు కోరపక్షం అత్య కర్మానుష్ఠాన కర్మసన్యాసయో భిన్న పురుష విషయత్వాత్ కర్మానుష్ఠానము కర్మసన్యాసము వేరువేరు వ్యక్తులకు సంబంధించినవి ఎలాగా కర్మానుష్ఠానం అజ్ఞానికి కర్మ సన్యాసం జ్ఞానికి కాబట్టి అన్యతరస్య ప్రశస్య పరస్య బుభుత్సయ వాటిలో ఏదో ఒకదాన్ని నేను అనుష్ఠిందాలు కాబట్టి ఏది మంచిదో నేను చూసి చేసుకుంటాను అది నువ్వు నాకు చెప్పు అనే ప్రశ్న అడగటము అనుకోకున్నాను ఈ ప్రశ్న సరిగ్గా లేడు తప్పుగా ఉంది అని పూర్వపక్షం శంకరులు సత్యమేవం నువ్వు చెప్పింది కరెక్టే అంటున్నా నువ్వు చెప్పింది కరెక్టే అంటూ తప్పేం లేదు అభిప్రాయేనా ప్రశ్నో నోపద్యతే నీ అభిప్రాయాన్ని బట్టి ప్రశ్న పొస్త కానీ ప్రశ్న అడిగింది నువ్వు కనుక అడిగిన వాడు అర్జునుడు వాడి అభిప్రాయాన్ని రైతు కుదుతుంది ప్రష్ప్రాయే కృష్ణోయుజ్యత ఏవేతి వదా ప్రష్టు అంటే ప్రశ్న వేసి వాడికి అర్జునుడు స్వాభిప్రాయన వాడికో అభిప్రాయం ఉంది వాడికి నీకున్నంత క్లియర్ కట్ అభిప్రాయం లేదు వాడేమనుకుంటున్నాడంటే రెండు నాకే చెప్పారేమో అనుకుంటున్నాడు కాబట్టి ఏదో ఒకటి మంచిది నేను చూస్ చేసుకోవాలని వాడు ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి వాడప్రాయం దృష్ట్యా ప్రశ్న పెర్ఫెక్ట్ గా ఉందనే మేము చెప్తున్నాము ఏవేతి వదామహ ఈ సపోర్ట్ అర్జున అని తీసుకొచ్చారు వాడప్రాయం ప్రకారం కరెక్టే అని చెప్పారు అదేమిటి వాడప్రాయం ఏంటి అని వివరించాలి కదా మరి ఇది సంగ్రహ భాష్య ఫస్ట్ స్వాభిప్రాయమైన పునః ఉపపద్యత ఏవేతి వదామహ సంగ్రహ భాష్యం దానికి వివరణ ఇస్తున్నారు వివరణ ప్రశ్న వేసి వివరణ దాన్ని భాష కదండి భాష్యం అంటే భాష మాట్లాడుకునే ఫీలో చెప్పి దాన్ని భాష్యం అంటారు మన వాళ్ళు భాష్యం అనే పదాన్ని భాష్యం భాష్యం భాష్యం భాష్యం అని అలాగే దాన్ని పెద్ద అసలు దరిదాపులు రావడానికి వీలు లేని విధంగా పెట్టేస్తే దాంతో ఏమైపోయిందంటే భాష్యం అనే పదానికి అర్థమే మర్చిపోయారు అందరూ నేను టచ్ చేసి అసలు భాష్యం అంటే ఏమిటండి టచ్ చేసి చూశాను చూస్తే భాష్యం భాష్య విధ శ్లోకం ఒకటి అది కోట్ చేసి ఇవాడే కానీ ఏదో ఏదో ఉంది శ్లోకం సో స్వపదానికం విజయంటే భాష్యం భాష్యం ఇదో విధుహోనో శ్లోకం ఒకటి ఉంది ఎవడో రాచిపెట్టాడో శ్లోకం అది కోట్ చేస్తాను తప్పిస్తే ఆ శ్లోకం రాచపెట్టాడు అది నిర్వచనం అది భాష్యం అంటే ఏమిటి ఎందుకంటే భాష్యాల అలాగా పెట్టెల్లో పెట్టి తాళాలు వేసేసి అప్పుడప్పుడు తీసి వాటి పెట్టి పుష్పాలు వేసి ఓలా రెండు వాష్యాలు వేసి చూసి మనం సంసారంలో పడిపోతూ ఉన్నాం ఆ స్థితికి తీసుకొచ్చారు భాష్యదం చందానందకి మొదలైన స్వామి ఉదయానంద ఇటువంటి మహాత్ముడు వాటిని తాళాలు తీసి దిగి బయటకు లాక్కొచ్చారు జనం మీద పారేశారు కాబట్టి కొంత వాటికి ప్రఖ్యాతి వచ్చింది కానీ లేకపోతే అసలు ఎవరికీ ఏమీ అర్థం వాళ్ళకే అర్థం కాదు ఇంకో వాళ్ళకి అర్థం కాదు అధిస్థితి ఉంది కాబట్టి భాష్యము అంటే భాష భాష భాష అంటే మాట్లాడకూడదు ఇప్పుడు భాష ఉన్నా కాదండి తెలుగు భాష ఇప్పుడు సపోజ్ తెలుగు ఎమ్మెల్యూ మాట్లాడటం లేదనుకోండి ఏమవుతుంది తెలుగు భాష భాష కాకుండా పోతుంది అభాష అయిపోతుంది అలాగే ఇప్పుడు సంస్కృతం ఒక రకంగా అభాష అయిపోయింది మళ్ళీ దాన్ని భాష చేయాలని ప్రయత్నం చేస్తున్నారు అందుకేనే నిన్న ఆయన సంస్కృతంలో మాట్లాడారు దాన్ని భాష చేసే ప్రయత్నం శంకరుల కాలంలో సంస్కృతంలో ధారాళంగా మాట్లాడుతున్నారు అది భాష్యాలు కూడా చక్కగా శాస్త్రీయమైన పదాలు ఉంటాయి కనిపిస్తే చాలా అందంగా మా ప్రేమగా సో ప్రశ్న ఆ ప్రశ్న సమాధానం అది భాష కథం అది ఎలాగా అభిప్రాయం మా అభిప్రాయం కింద భిన్నంగా ఉందని ఉంది ఎలాగా ఎలాగో చెప్పండి పూర్వోదాహృతనై భగవత కర్మ సన్యాస కర్తవ్యతయా వివక్ష ఇక్కడి నుంచి కొంచెం భాష్యం కఠినంగా ఉంటుంది ఇప్పుడు పైన చెప్పిన వచనాలు చాలా ఉన్నాయి కర్మణ్యకర్మ అని జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం అని ఇలాగంటి వచనాలు అనేకం ఉన్నాయి వీటిల్లో శ్రీకృష్ణుడు మీరు తప్పనిసరిగా కర్మ జీవితంలో అనుభవాన్ని తెచ్చుకోండి అని చెప్తున్నారు వివక్షితత్వా ఆయన తాత్పర్యమే కర్మసన్యాసాన్ని మీరు అనుభవానికి తెచ్చుకోవాలి అని చెప్తున్నాడు ఏమంటే ఆయన చెప్తున్న కర్మసన్యాసం ఇది బట్ స్కిల్ కర్మసన్యాసమే కదా దాన్ని చెప్పడం ముందు ఆయన యొక్క అభిప్రాయం ఓకే దాన్ని బట్టి ఏం తెలిసినట్టు ప్రాధాన్యమంతరేణ కర్త కర్తవ్యత్వాసంభవా అనాత్మవిదతి కర్తాపక్షే ప్రాప్తూ ఏవా చూడండి కర్మ సన్యాసము రెండు రకాలు ప్రధాన కర్మ సన్యాసము అప్రధాన లేక గౌణ కర్మ సన్యాసం ఓకే చూడండి ఆ భాష లవస్తోంది ప్రాధాన్యమంటారే గౌణ కర్మ సన్యాసము ప్రధాన కర్మ సన్యాసం ప్రైమరీ సెకండరీ ప్రధాన కర్మ సన్యాసం అంటే జ్ఞానేన కర్మత్యాగ దీన్ని ఇది ప్రధానం అదేమిటవుతుంది గౌణం ఆశ్రమరూప కర్మ సన్యాసం గౌణం ఎంత అందమైన ప్రతిపాదన ఉంది ఇప్పుడు ఒక ఉన్నారు ఏవో కర్మలు చేస్తూ ఉంటారు నిసర్గదట్టు మహారాజు ఉండేవారు ఆయన ఏవో కర్మలు చేస్తూ కీళీ షాపు నడిపేవారు పది పైసలు కిల్లి ఆ రోజుల్లో సో ఎవడన్నా వచ్చి కిల్లీ కట్టండి అంటే ఆ తమలపాకు తీసి లాగా బాంబేలో అంతా కిల్లీ లేక దాన్ని ఎలా దాన్ని సున్నామాగా రాసి కొంత ఇవే ఇవి వేసి కట్టి ఇచ్చి ఆ పది పైసలు తీసుకుని పావలా ఇస్తే పదిహేను పైసలు అలా చేసేవారు ఆయన చిన్న షాపు నేను చూసాను ఆ ఇప్పటికీ నడుస్తాను ఆయన కొడుకు నడిపిస్తున్నారు చిన్న షాపు ఆయన ఏం డబ్బులు సంపాదించి వీళ్ళకి ఏమి ఆయన భోజనానికి కావాల్సింది అద్దు సంపాదించేవారు దాని మీద ఆయనకి నేను కర్తమని భోక్తమనే అభిప్రాయం ఎప్పుడూ ఉండేది కాదు ఎప్పుడు అలా ఆత్మజ్ఞాననిష్టలో ఉండేవారు ఆయన అది ఫిజికల్ కర్మత్యాగం కాదది అది జ్ఞానేన కర్మత్యాగ దానికి శంకరులు ప్రధాన కర్మ సన్యాసం అని పేరు పెట్టారు ఇంకొక ఆయన ఆయన హృషి చేసి ఈ బిల్లులు ఇవి కట్టడం ఈ బెంగంతా మేము పళ్ళమని చెప్పేసి కృషి కేసి వెళ్ళిపోయి దీన్ని శోభనాధ్యాస అంటారు సన్యాసం చేసేసుకుంటే మనకి పాద పూజలు భిక్షా భిక్షావంధనములు భిక్షావంధనం ఎందుకు భిక్ష పెడితే చాలాగా భిక్షాబంధనం ఒకటి వేళ సో ఎందుకు భిక్షాబంధనం ఎందుకంటే ఊరికే ఉళ్ళు వాళ్ళందరినీ పోగేసి భిక్షాబంధనం డైరెక్టే లక్షల లక్షలు ఖర్చు పెట్టించడం అదొక దానికి ఒక రిసీట్లు క్లర్కులు సెక్రటరీలు అడి కాల్సిస్తాం సారా కావాల్సిందేమిటి భిక్ష కదా గుట్టూ తప్పులు లేకుండా ఓ చిన్న పొట్టలంజిన్న కట్టివాడికి ఇచ్చేస్తే వాడు మూలకి పోయి తినేస్తాడు అయిపోయాయి అది పద్ధతి భిక్ష అంటే అలా ఉండాలి భిక్ష ఇచ్చిన వాడికి పిచ్చుకున్నవాడికి తప్పు మూడో కట్టిన వాడికి తెలియాల్సిన అవసరమే లేదు దట్ ఈజ్ భిక్ష దానికి భిక్షాబంధనంలో దాని ఒక కర్మ వైదిక కర్మ కింద మార్చమని చెప్పాడు అసలు ఇదంతా కూడా వీళ్ళు క్రియేట్ చేసిందే ఎనివే సో సో హృషికేశ్ వెళ్ళిపోయి శోభనాధ్యాస సన్యాసం పుచ్చేసుకుని సన్యాసం పుచ్చుకున్నప్పుడు శిష్యులు వీళ్ళందరూ గ్రూప్ మా గురువు గారు సన్యాసం పుచ్చుకుంటున్నారని వీళ్ళందరూ గ్రూప్ కొంచెం స్వామిజీ ముక్కు మీద ఏదో వీడికి సన్యాసం నాతోటి అన్నారు వీడికి సన్యాసం ఇద్దామని నేను అనుకుంటే వీడేమో వీడియోగ్రాఫర్లోనే పన్నెండు మంది శిష్యుల్ని తీసుకుంటా వచ్చాడు వీడికి ఏం సన్యాసం ఇవ్వాలని ఏమీ విడిచిపెట్టలేదు వీడు వాళ్ళందరూ వచ్చేసారు అక్కడ ఫోటోగ్రాఫర్ వీడియోగ్రాఫర్ ఈ వీడియోలు తీసేస్తా ఉండటం ఇది సన్యాసం ఏమవుతుంది ఆయన అన్నారు ఈ కోల్ డ్రింక్స్ ఉన్నాయి కానీ ఆయన చాలా దయామయులు సన్యాసం ఇస్తానని ఇవ్వకపోతే ఆయన మనస్సుకు నచ్చకుండా ఇవ్వకపోతే వాడి మనస్సు నష్టపడుతుంది అని చెప్పేసి సరే ఈ గంటే లాంగ్ పెట్టాడు అని చెప్పాడు ఈ వీడియోలో నువ్వొద్దు రంధ్రంలో వెళ్ళిపోమని చెప్పు అని అని విసుకున్నాడు చుట్టూ మొత్తానికి సన్యాసం ఇచ్చారు ఆయన సన్యాసం పుట్టుకున్న ఓ నెల కూడా అక్కడ ఉండడం కష్టం ఎందుకంటే అక్కడేముంది అక్కడ సాధువులు ఇలాంటి సాధువులు కొన్ని వందల మంది ఉంటారు సంతలో ఎర్రదలపాగాలాగా ఉంటుంది ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ ఆ బస్తీకి వచ్చేస్తే అక్కడ ఏమో ఏనుగుతోటి స్వాగతం బయట మేడమో ఏనుగుతో స్వాగతం దీంతో శోభనాభ్యాస అంటారు సన్యాసం చేయడానికి ముందు సన్యామం ద్వారా ఉంటుంది ఏదో పూజ చేయటం సన్యాసం చేయండి సన్యాసం తర్వాత ఇంకా వన్నీ అనేసి అని ఈ విధంగా దాన్ని కర్మ సన్యాసం ఆశ్రమ రూప సన్యాసం సో అది అలా చెరిపోనక్కర్లేదు అన్నీ కూడా మంచిగా చేయొచ్చు కానీ అది గౌణ సన్యాసం గౌణ కర్మ సన్యాసం చిత్త త్యాగ ఏవో సంసార త్యాగ చిత్తంలో మీకు కర్తృత్వ భోక్తృత్వ త్యాగమే యథార్థమైనటువంటి ప్రధాన సన్యాసం ఇప్పుడు కర్మ సన్యాసం ఉంద ఉంది కర్మయోగం ఉంద లేదా ఉంది ఒకడు కర్మయోగం పట్టుకుని చేసుకుంటున్నాడు ఇంకొకడు అనుకున్నాడు నేను కర్మయోగ విందుకు కర్మ సన్యాసం చేస్తాను అని వాడు ఏం చేసేదంటే హృషికేశ్ వెళ్ళి హోమాలోవి చేసి గంగలో ఒక మునక వేసి వాడు సన్యాసం పుచ్చుకున్నాడు ఇది ఈ సన్యాసం పుచ్చుకున్నాడు అంటే వాడు కర్త కదా కర్తేనండి ఈ సన్యాసంలో కర్త ఉండడు ఆ సన్యాసంలో కర్త ఉంటాడు కర్మానుష్ఠానానికి కర్త ఉంటాడు కర్మణ్యేవా అక్కడ కర్త ఉంటాడు దీనికి కర్త ఉంటాడు కాబట్టి ఒకే వ్యక్తికి రెండు కుదిరే లేదా అది కుదరాలి ఒకే వ్యక్తికి రెండు కుదిరితేనే మీకు వికల్పం వస్తుంది అప్పుడు ఏది మంచిదో చెప్పమనే ప్రశ్న కుదురుతుంది అది కుదురుస్తున్నారా అది కరెక్ట్ అంటలేదు అర్జునుని పక్షాన కుదురుస్తున్నారు దాన్ని కాబట్టి అర్జునుడి పక్షం మీరు చూడండి ఆ ప్రాధాన్య జ్ఞానాన్ని పక్కన పెట్టండి ప్రాధాన్యమంతరేణ దీన్ని పక్కన పెట్టండి పక్కన పెట్టేస్తే ఇంకేముంది కర్తా తస్య కర్తవ్యత్వా సంభవాత్ ఇప్పుడు వాడు కర్త కర్మల్ని చేసేస్తూ కర్మ సన్యాసం ఎక్కడ చేయడం జరిగింది గౌన కర్మ సన్యాసం కుదరదు వాడు కర్త కర్మల్ని చేసేస్తూ ఉంటే ఇది కర్మ సన్యాసం ఏంటి కర్తయ్యుండి కర్తయ్య ఉండి కర్మ సన్యాసం చేయాలంటే యథార్థంగా కర్మల్ని విడిచిపెట్టాల్సి అప్పుడే కర్మ కాబట్టి వాడికి ఇప్పుడు వాడు కర్త తను వాడు అనాత్మవిత్ ఆత్మస్వరూపము అకర్త అని వాడికి తెలియదు వాడు కర్త వాడి ముందు ఇప్పుడు రెండు పక్షాలు వచ్చాయి కర్మ సన్యాసం చేసే ఆశ్రమం పుచ్చుకుని కూర్చోవడం ఒక పక్షం వచ్చింది రెండవ పక్షం ఏమొచ్చింది గృహస్థగానే ఉంటో కర్మలు అనుష్ఠించడం రెండు పక్షాలు వచ్చింది అర్జునుడి పరిస్థితి అది కాబట్టి అర్జునుడికి మీరు ఇది అన్వయించి అసలు రెండు పక్షాలే వాడి ప్రశ్నే తప్పంటే ఎక్కడికి ప్రశ్నని మీరు నిలబెట్టాలి కదా కాబట్టి అర్జునుడికి అది అన్వయించండి అది అన్వయిస్తే ప్రాధాన్యాన్ని పక్కన పెట్టి అది అన్వయించండి అది అనుభవిస్తే అర్జునుడు కర్త అనే సంగతి మర్చిపోకండి కర్త సంగతి ఉన్నప్పుడు వాడు కర్మనైనా చేసుకుని కర్మయోగాన్ని అనుష్ఠించడం ఒక కర్మ సన్యాసం చేయడం ఇంకో మార్గం మార్గం ఫేర్ ఎందుకంటే నేను చాలా రిడికి చేస్తూ ఏదో చెప్పాను అయితే అలాగే నీ చేతసారి నా విద్దామని అలా చెప్పాను బట్ యథార్థం ఒకటి ఉంది ఏమిటంటే కర్మ సన్యాసం చేసి హృషికేశ్ వెళ్ళి స్వీకారం చేసిన తర్వాత ఇంకా మనం కేవలము ధ్యానానికి పఠనానికి శాస్త్ర పఠనానికి శ్రవణానికి మనం సీమితమై ఉన్నాము దాన్నే ప్రధానంగా పెట్టుకున్నాము మిగతా ఏవో లౌకికాలు అప్రధానంగా ఉంటాయి అసలు లేకుండానే జీవితం ఉండదు అప్రధానంగా ఉంటే ఇది ప్రధానంగా పెట్టుకున్నాము అని వాడు కృషి చేస్తే వాడు కూడా దీంట్లోకి వస్తాడు అది కూడా ఒక రూటే అది క్రమ క్రమ పద్ధతి ఒక మెట్టు ఇంకో మెట్టు దీంట్లో మెట్టు లేని లేదు ఇంకా ఒకే గెంతు హనుమంతుడి గెంతు వేసినట్టుగా గెంతు వేసి దీంట్లో పడాలి కాబట్టి ఏది తేలిక అంటే ఆ ప్రశ్న అడిగి సందర్భాన్ని కొట్టి ఉంటుంది ఏది తేలిక అంటే ఇన్ని మెట్లు మావల్లా ఎలా అవుతాయంటే ఇది తేలిక అబ్బా ఒక్కసారిగా అంత గంట మేము వేయలేమండి మాకు కొంచెం క్రమంగా చెప్పండి అంటే అది తేలిక అది తేలికంటే వాళ్ళ పురస్కూసుకుని కొంచెం ఆ మారుదంగా అడుగు ముందుకు పిచ్చి పిచ్చి వ్యవహారాలను మేము మానేసి కొంచెం తగ్గించుకున్న లోకం వ్యవహారాలు దీంట్లోకి వస్తుంటే అది బాగుందా మార్గం క్రమక్రమంగా మీకు భోతృత్వము తర్తృత్వము పోయి దీంట్లోకి వస్తాం కాబట్టి సందర్భాన్ని బట్టి అర్జునుడి సందర్భం అది వాడు కర్త కాబట్టి రెండూ వాడికి ఎదురుకుండా ఉన్నాయి కాబట్టి కర్తా పక్ష ప్రాప్త ఏవ కాబట్టి అర్జునుడి తరఫు నుంచి అర్జునుడు కర్త కాబట్టి వాడు చేస్తే కర్మానుష్ఠానం చేయొచ్చు లేకపోతే కర్మ సన్యాసం చేయొచ్చు కాబట్టి అతని తరఫు నుంచి ఉన్న పరిస్థితినే శాస్త్రంలో మళ్ళీ రిపీట్ చేస్తారు ట్రాన్స్లేట్ చేస్తారు అమూజ్యతే అంటే అనువాదం చేస్తారు ట్రాన్స్లేట్ చేస్తారు ట్రాన్స్లేట్ చేసేప్పుడు సిద్ధాంత్ యొక్క అభిప్రాయాన్ని ట్రాన్స్లేట్ చేయరు తెలియని కృష్ణ అడిగేవాడి యొక్క అభిప్రాయాన్ని ట్రాన్స్లేట్ చేస్తారు వ్యాసుడు కదా రాసింది ఇప్పుడు వ్యాసుడు అర్జునుని యొక్క అభిప్రాయాన్ని ఆ ట్రాన్స్లేట్ చేశారు పునః ఆత్మవిత్కర్మ ఆత్మవిత్కర్తృకత్వమేవా కర్మసన్యాస వివక్షితం ఆత్మజ్ఞాన నిష్ట గలవాడికి చెప్పే కర్మసన్యాసం ప్రధాన కర్మ సన్యాసం అది మాత్రమే మనకి పిక్చర్లో ఉంది అంటే ఈ రెండు వికల్పాలు ఉండవు అప్పుడు అర్జును ప్రశ్న వ్యర్థమైపోయింది అది మాత్రమే పిక్చర్లో లేదు ఇది కూడా పిక్చర్లో ఉంది ఇది కూడా ఇట్ ఈజ్ ఆల్సో ఎ పార్ట్ అంటే అర్జునుడు ఈ మార్గాన్ని అనుసరిద్దామని అనుకున్నాడు దాంతో ఇక్కడ నిలబడి కర్మను చేయటమా లేకపోతే ఈ కర్మలు అనేది పరిత్యాగం చేసి భిక్షాటనం చేసుకోవటమా ఆత్మకర్త కర్త ఇంకా తెలియదు వాడికి తాను కర్త అనే ఈ రెండు నుంచులు ఏది నుంచితే చెప్పమని అడుగుతున్నాడు ఫెయిల్ బానే ఉంది అర్జున కర్మానుష్ఠాన కర్మ సన్యాసో అవిద్వత్పురుషకర్తృకత్వమీ అస్థీతి కాబట్టి ఆత్మకర్త నేను నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా చెప్పండి ఆత్మకర్త అనుకుంటున్నాడు వాడు ఆత్మ అంటే తాను వాడు అజ్ఞానే జ్ఞానా వాడు అజ్ఞాని ఆత్మకర్త అనుకున్న వాడికి కర్మను చేయటము ఫలాపేక్ష లేకుండా ఫలంతో కర్మ చేసేవాడి గురించి అసలు ఇక్కడ చర్చ లేదు ఆత్మని కర్తా అనుకునేవాడు ఫలాపేక్ష రహితంగా కర్మను చేయటం ఒక మార్గం ఈ కర్మల్ని సన్యాసం చేసి సన్యాసం ఆశ్రమ స్వీకారం చేసి శ్రవణ మననాలు చేసుకుంటూ శేష జీవితం గడపడం రెండు మార్గం రెండు వాడికే ఉన్నాయా లేదా ఉన్నాయి అనాత్మజ్ఞుడికే ఉన్నాయి ఆత్మజ్ఞానం లేనివాడికే ఉన్నాయి రెండు మార్గాలు నిజానికి ఆత్మజ్ఞానం ఉన్నవాడికి రెండూ లేవు ఆత్మజ్ఞానం ఉన్నవాడికి ఏ మార్గాలు ఉండవు ఎందుకంటే కొండ ఎక్కేసి కూర్చున్న వాడికి ఇంకా మార్గాలు ఏమిటి కాబట్టి ఈ రెండు మార్గాలు కూడా ఆత్మజ్ఞానం లేనివాడికే ఉన్నాయి సో అవిద్వత్పురుషకర్తృకత్వం అవిద్వత్పురుషుడు అంటే ఆత్మకర్త అని తెలియని వాడు చేస్తే కర్మానుష్ఠానమైనా చేయాలి లేకపోతే కర్మ సన్యాసమైనా చేయాలి ఈ రెండు మార్గాలు వాడికి ఉన్నాయి కాబట్టి మేము చెప్పిన దాంట్లో ప్రశ్న యుక్తియుక్తంగా బాగానే ఉంది పూర్వక్ ప్రకారణ తయ పరస్పరవిరోధా అన్యతరస్ కర్తవ్యే ప్రాప్ ప్రశస్యతరం కర్తవ్యం నేతరది ప్రశస్తర వివిదిషయా ప్రశ్నోనుపన్న ఇటువంటి భాష్యాలని అనువాదం చేసిన చేయదలుచుకుంటే అనువాదం లేకుండా చదువుకుంటే శ్రేష్టం అనువాదం చేయదలుచుకుంటే మాత్రం చాలా కేర్ఫుల్గా అనువాదం చేయాలి మనం చూసి అనువాదాల్లో కొన్ని ఎలా ఉంటాయంటే ఇప్పుడు ఇదే వాక్యం ఉందనుకోండి కర్మానుష్ఠాన కర్మ సన్యాసములలో అవిద్పురు అవిద్వత్పురుష కర్తృకత్వం అని తెలియగోరు పూర్వోక్త ప్రకారము చేత ఆ రెండింట్లో పరస్పర విరోధం ఉండబట్టి అవిద్వ అన్య అన్యతరము కర్తవ్యమై ప్రాప్తముకుండగా రశస్యపరమే కర్తవ్యమని తెలియబోతున్నాడు అని రాస్తారు ఏవి చదివినట్టు ఇటుకీ ఇటుకీ తెరండి ఇక్కడ సో ప్రకాశ లంకేద్రి గారు చెప్పినట్టుగా భూమువులు పెట్టుకుంటూ పోతారు సో అలా చేయకూడదు అలా చేయాలంటే అది మళ్ళీ మన భాషలోకి వచ్చేసి తెలుగు భాషలో ఇద్దరు మాట్లాడుకుంటే తప్పను ఎలా ఉంటుందో అలా చేయాలి ఏమో కొన్ని టెక్నికల్ పదాలు తప్పవు అది మరీ మార్కెట్ భాషలో చెప్పాలంటే కుదరదు బట్ స్టిల్ మనకు అర్థమయ్యే భాషలో దాన్ని కొట్టుకురావాలి అది ఒక పూచి ఉంటుంది అనువాదతం యొక్క పూచి అది ఒక ప్రయత్నం ఓకే సో కాబట్టి పైన చెప్పినట్టుగా అర్జునుడు అజ్ఞాని కర్తండి అతని ముందు రెండూ ఉన్నాయి ఇప్పుడు తయోహ రెండూ ఉన్నాయి కర్మానుష్ఠానం కర్మ సన్యాసం వాటి మధ్యన విరోధం ఉంది ఒకటి గతి ఇంకొకటి స్థితి కాబట్టి వికల్పం వచ్చి పడింది వికల్పం వస్తే దాంట్లో ఏది శ్రేష్టమో చూస్ చేసుకోవాలంటే రెండు పెట్టి మీరు చూస్ చేసుకోండి దీంట్లో ఏది మంచిదో నాకు తెలిసైనా ఉండాలి లేకపోతే మీరు చెప్పండి అయినా అడగచ్చు అర్జునుడు ఆ ఏది మంచిదో తెలియగోది హే కృష్ణ అది ఏది మంచిదో అది కూడా నువ్వే చెప్పు రెండు ఉన్నాయన్నావు కనుక ఆ రెండింట్లో ఏది మంచిదో కూడా నువ్వే చెప్పేస్తే నేను అది పట్టుకుంటాను అని అంటాడు పట్టుకుంటాడో మాన్తాడో ముందు అడుగుతున్నాడు సలహా అడగడానికి తప్పే అండి పాటించాడో మానే సలహా అడగడం అభ్యంతరం సాధారణంగా సలహా అడుగుతా నీ సలహా ఏమిటండి చేయమంటారా మనేమంటారా అని అడుగుతారు అలాంటి సలహాలు ఎప్పుడూ చెప్పడం అలా ఎందుకు చెప్తారండి ఉద్యోగం చేయమంటారా మన అంటే నేనైతే చేయమని నేను ఎప్పుడూ మానేయమని చెప్పను ఉద్యోగం చేయమంటారా వద్దంటారంటే చేయమని చెప్తాను ఎందుకంటే ఉద్యోగం మానేయడం ఎందుకు అనవసరం ఈ మానే వాళ్ళందరూ ఉద్ధరిస్తున్నది ఏమన్నీ సరిపడలేదు ఏదో ఏదో వాళ్ళ ప్రార్థనలో ఉంది వాళ్ళు మనసు చేస్తున్న వాళ్ళు ఎందుకు మానేయాలి కాబట్టి కృష్ణుడు అర్జునుడి చెప్పినట్టుగా చేస్తూ ఉండవాయా చేస్తూ ఉంటే ఎప్పుడైనా మాకు కూడా చేస్తూ ఉండు మరి నేను వేదాంతం వేదాంతం చదువుకోవడానికి దీనికి అడ్డేమిటి వేదాంతానికి దీనికి అడ్డు కాదు మరి ఎందుకని వేదాంతం చదవడానికి మరి నేను కష్టపడ కష్టపడక్కర్లేదు కష్టపడేది వేదాంతం కాదు కష్టపడడం మానేసేది వేదాంతం అంటే సంస్కృతం దొరుకుకోద్దని శబ్దాలు వల్లించద్దని నా అభిప్రాయం కాదు ఏదో కొంత ఆరోగ్యమైన కొంత బేసిక్ ఫౌండేషన్ ఉంటుంది బట్ అదర్ దాన్ దాట్ నీ ఉద్యోగం నువ్వు రోజు ఒక్క గంట సేపు నువ్వు శ్రవణం చేసి గంట నా ఫార్ములా ఇది ఒక్క గంట శ్రవణం చేట్టుకో ఒక్క గంట వినవు అరగంట సేపు మెడిటేషన్ చేయి చాలు నీకు మోక్షం నాది పూచి చెప్తాను అలా చెప్తాను దట్ ఈజ్ మై ఫార్ములా కాబట్టి ఈ ఫార్ములా నేను ఎక్కడ పట్టుకొచ్చానంటే నేను అబ్జును గేప నుండి పట్టుకొచ్చాను ఫార్ములా నీకు రెండింటి రెండు వైపు మొగ్గు చూపించవచ్చు ఇంకోవైపు మొగ్గు చూపించవచ్చు ఏమని ఆయన ఉద్యోగాలు ఇవన్నీ ఇవన్న అవసరం మనిషికి భోజనం ఎంత ఎంత భోజనం కావాలి ఇంత పట్టిడి అన్నం కోసం ఇంత వ్యవహార ఎందుకు చేయటం ఇంతలాగా జీవితానందరినీ కెలికేసి హడావిడి చేసేసి అంత అక్కర్లేదు పట్టిడి పోయడం కోసం చేసింది దాని లేరా వచ్చి ఇక్కడ చక్కగా జపం చేసుకుంటూ కూర్చో అని అలాంటి కూడా చెప్పచ్చు అలా చెప్పే సందర్భం ఉన్నప్పుడు అలా కూడా చెప్పచ్చు అది కొంచెం సందర్భాన్ని పెట్టిపోతుంది కాబట్టి ఈ మార్గం ఆ మార్గం రెండు కూడా సాధకుడితే ఉన్నాయి అప్పుడే అర్జునుని కృష్ణ యూస్ఫుల్గా ఉంటుంది సాధకుల ముందు రెండు మార్గాలేవు అన్నప్పుడు ఇంకా ప్రశ్నే నిర్వీర్యమైపోతుంది ఆ ప్రశ్న కాబట్టి అర్జునుల ముందు రెండూ ఉన్నాయి కానీ ఆ రెండింట్లో ఏది శ్రేష్టము ప్రశస్యత వివిధిషయా అందమైన పదాలు రెండూ ప్రశస్యములే రెండూ గొప్పవే కానీ ఇంకా గొప్పది ఏది దాన్ని తెలుసుకోవాలనే కోరికతో ప్రశ్న ప్రశ్న వేశాడు నా అనుపన్న ఆ ప్రశ్న అసందర్భము అనుట తాగాదు మంచి ప్రశ్న ప్రతివచన వాక్యాథ నిరూపణేనా ప్రష్టురభిప్రాయమేతి గమ్యతే ఇది మళ్ళీ సంగ్రహవాక్యమే పైగా ఆయన సమర్థిస్తున్నారు అర్జునుడు ప్రశ్న వేశాడు ఆ ప్రశ్న యొక్క తాత్పర్యం ఏంటంటే మనం అర్థం మనతో మీమాంస చేస్తున్నాం ఆ ప్రశ్నకి శ్రీకృష్ణుడు చెప్పిన సమాధానం ఏమిటో కూడా చూసుకోవాలి కదా ఆ సమాధానాన్ని బట్టి కూడా ఈ ప్రశ్న తాత్పర్యాన్ని మనం నిర్ణయించవచ్చు ఎందుకంటే శ్రీకృష్ణుడు అర్జునుని ప్రశ్నని అర్థం చేసుకుని దానికి తగ్గ సమాధానం చెప్పాడు అని మనం స్వీకరించాలి లేకపోతే శాస్త్రం కూడా అవకతవద్గా తయారు అర్జునుని ప్రశ్న ఒకవైపుకి శ్రీకృష్ణుని సమాధానం మరోవైపుకి ఉంటే దాన్ని గీతాశాస్త్రం అని అలా అంటారు ప్రశ్న సమాధానం రెండు కలిపి శాస్త్రం కనుక ప్రశ్న సైత్యానే ఉంది ఆ ప్రశ్నకి పెద్ద సమాధానం శ్రీకృష్ణుడు చెప్పాడు అలా శ్రీకృష్ణుడు సమాధానం చూస్తే దాంట్లో మనకు ఒక విషయం స్పష్టమైపోతుంది అది ఏంటంటే ఈ చర్చ చేయట్లేదు వాళ్ళని అదే చర్చ చేస్తున్నారని మనకు స్పష్టమైపోతుంది ఈ చర్చ ఇది ఆత్మజ్ఞానికి సంబంధ ప్రాధాన్యం ప్రాధాన్య జ్ఞానానికి సంబంధించిన విషయం దీని యొక్క మీమాంస వాళ్ళు చేయటం లేదని ఆ మీమాంస చేస్తున్నారని స్పష్టమైపోతుంది ఎందుకో తెలుసిన శ్రీకృష్ణుడు ఏమని చెప్పబోతున్నాడంటే కర్మల్ని విడిచిపెట్టేయడం కంటే కర్మానుష్ఠానం చేయడమే మంచిది ఏం చెప్పబోతున్నాడు అంటే అర్థం ఏమిటి రెండు పక్షాల్లోనూ కర్త ఉన్నాడు అని అర్థం ఎందుకంటే కర్మల్ని పట్టుకున్నా కర్తే విడిచిపెచ్చినా కర్తే కర్త ఉన్నాడు అని అర్థం కర్త ఉన్నాడు అంటే ప్రాధాన్య జ్ఞానం లేదని స్పష్టమైపోయింది కాబట్టి జ్ఞానేన కర్మ త్యాగ ఇస్ నాట్ ది టాపిక్ ఆఫ్ డిస్కషన్ దీన్ని డిస్కస్ చేయాల్సిందేం లేదు దిస్ ఇస్ ది ఫైనల్ ట్రూత్ ఇట్ ఈస్ దాని మీద చర్చలేమి లేవు జ్ఞానేన కర్మ త్యాగ అది కాదు ఇక్కడ చర్చ కర్తనముక్కుని వాడి గురించి చర్చ కాబట్టి దట్ ఇస్ ది పా ఆ విధంగానే సమాధానం చెప్పాడు కాబట్టి శ్రీకృష్ణుడు సమాధానాన్ని బట్టి చూస్తే కూడా అర్జునుని ప్రశ్నలో ఉండే సందర్భం ఇది అని మనకి తెలిసిపోతుంది ప్రశ్న ప్రతివచన వాక్యాథ నిరూపణేనాటి ప్రతివచనంలో ఉండే వాక్యాలు వాటి తాత్పర్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే నిరూపణముంటే పరిశీలించటం చాలామంది నిరూపణేనా నిరూపణము చేత ట్రాన్స్లేట్ చేస్తే ఏమర్థం అవుతుంది పరిశీలించటం అని అర్థం కూడా మనకి అర్జునుని అభిప్రాయం ఇలాగే ఉంది కర్త అనుకున్న వాడికి అంటే ఆత్మజ్ఞానం లేని దానికి ఇదా అదా అని అర్జునుని ప్రశ్న యొక్క తాత్పర్యము అని మనకి స్పష్టం సంగ్రహవాక్యం వారి వివరణ కథం అది ఎలాగంటారు అని ప్రశ్న ఎందుకంటే భాష కదా సన్యాస కర్మయోగ నిశ్రేయసకరూ తయోస్ కర్మయోగ విశిష్యతే ప్రతివచనం ఏతన్ని రూప్యం చూడండి మనం పరిశీలించాల్సిందేమిటి శ్రీకృష్ణుడు చెప్పిన సమాధానాన్ని పరిశీలించాలి పరిశీలించి అర్జునుని ప్రశ్న యొక్క తాత్పర్యాన్ని మనం రాబట్టాలి అది ప్రయత్నం కాబట్టి సమాధానం ఏమిటో చూసుకోండి మీరు ఏతన్ని రూప్యం మనం పరిశీలించాల్సిన సమాధానం ఏమిటి కర్మయోగం ఉన్నది కర్మసన్యాసం ఉన్నది ఈ రెండింట్లో కంటే కర్మయోగమే శ్రేష్టము అని సమాధానం ఆ సమాధానాన్ని బట్టి అర్జునుని యొక్క అభిప్రాయాన్ని మనం రాబట్టాలి అర్జునుని ప్రశ్న యొక్క తాత్పర్యానికి ఆ సమాధానానికి పొంతన కుదరాలి ప్రశ్న ఇటు సమాధానం అటు ఉండకూడదు అది వివరిస్తారు చూడండి కిమన ఆత్మవిత్కర్తృక సన్యాసకర్మయోగ నిశ్రేయసకరత్వం ప్రయోజనము తయోరేవా పశ్చిత్ విశేషాత్మయోగ విశిష్టత్వము కొంచెం సంస్కృత భాషలో శాస్త్రీయమైన భాషలో ప్రవేశం అనుభవం ఉన్న వాళ్ళకి ఆ వాక్యాలు చాలా అందంగా మధురంగా ఉంటాయి ఇలాంటూ ఉంటాను కొంచెం మీకు హెచ్చరిక చేయకన్నా అభిప్రాయం లేకపోతే కన్ఫ్యూజన్ గా కూడా ఉండేందుకు అవకాశం అనాత్మకర్తృకయోహో సన్యాస కర్మయోగయో తదుభయముచ్యత ఇది ఒక ప్రశ్న వేసుకుందాం ఇప్పుడు మనం అర్జునుడి ప్రశ్న ఏమిటి కర్మ సన్యాసము కర్మయోగము వీటిలో ఏది గొప్ప అని కదా అతను ఏది గొప్పో చెప్పు అన్నాడు ఇప్పుడు కర్మ సన్యాసము కర్మయోగము వీటిల్లో ఏది గొప్ప అన్నప్పుడు ఆత్మజ్ఞానం లేనివాడు చేసే కర్మయోగ కర్మ సన్యాసాలలో ఏది గొప్ప అని ప్రశ్నయా లేక ఆత్మజ్ఞాని చేసే కర్మయోగ కర్మ సన్యాసాలలో ఏది గొప్ప అని ప్రశ్నయా అది ముందు తేల్చు మీకేమైనా దారి దొరికిందా కన్ఫ్యూజ్ అయి కూర్చున్నారా దొరికింది కదా ఇప్పుడు కర్మ కర్మయోగ కర్మ సన్యాసాలు ఉన్నాయి దీంట్లో ఏది గొప్పో మనం తెలుసుకోవాలి అసలు ఏది గొప్పో మేము తర్వాత చెప్తాం మీకు మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారో మీరు చెప్పండి ఆత్మజ్ఞాని పెట్టుకుని ఎదురకుండా ఆత్మజ్ఞాని విషయంలో కర్మ సన్యాసము కర్మయోగము ఆ రెండింట్లో ఏది గొప్ప అన ఏదో ఒక కారణం చూపించి దీనికంటే అది గొప్ప అని చెప్తున్నాడా శ్రీకృష్ణుడు లేక ఆత్మజ్ఞానం లేని వ్యక్తికి అంటే అజ్ఞానిని ఎదురకుండా పెట్టుకుని వాడి జీవితంలో కర్మ సన్యాసం కర్మానుష్ఠానము రెండు పెట్టాల్సి వస్తే దాంట్లో ఏది శ్రేష్టము అని చర్చ చేస్తున్నాడా ఇక్కడ అసలు కృష్ణ సమాధానం ఎవళ్ళ గురించి కృష్ణ సమాధానం అని ఒక పక్షాన్ని లేవనెట్టారు లేవనెట్టి దానికి వెంటనే డైరెక్ట్గా సమాధానం చెప్పట్లేదు కించాత్యాత్మవిత్కర్తృకయో సన్యాస కర్మయోగయో నిశ్రేయసకరత్వ తయస్సు కర్మసన్యాసత్కర్మయోగ విశిష్టవ్యేతనాకర్తృక సమయోగ తదుభయముచ్యేత మళ్ళీ చెప్తున్నాను నేను జాతస్థంగా ఇలా రిపీట్ చేస్తూ ఉంటాను కొంచెం ఓపెన్ పట్టండి ఏమండి కర్మ సన్యాసం వల్ల మోక్షం వచ్చేస్తుంది కర్మయోగం మోక్షం వస్తుంది అలా చెప్పాడు శ్రీకృష్ణుడు సన్యాస కర్మయోగ ఇస్తే నిశ్రేయస కరావు కానీ ఆ రెండింట్లో కర్మయోగం కంటే కర్మసన్యాస కర్మ సన్యాసం కంటే కర్మయోగం గొప్పది అని చెప్పబోతున్నాడు ప్రతివచనాన్ని బట్టి మనం కృష్ణని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం కదా అలా ఉంది అలా ఉన్న ప్రతివచనాన్ని మనస్సులో పెట్టుకుని ఒక పక్షాన్ని లేవతీశారు ఏమండి కర్మసన్యాసం కంటే కర్మయోగం గొప్పది అని చెప్పిన మాట అది ఆత్మజ్ఞాని పక్షంలో చెప్పాడా లేక ఆత్మజ్ఞానం లేనివాడి పక్షంలో చెప్పాడా అని అడిగాడు అడిగితే ఈయన అడుగుతున్నారు కర్మసన్యాసం కంటే కర్మయోగం గొప్పది అనేది అనే నిర్ణయం ఆత్మజ్ఞాని విషయంలో చేస్తే అంటే ఏమిటి లేక ఆత్మజ్ఞానం లేని వాడి విషయంలో చేసిన నిర్ణయం అంటే ఏమిటి అసలు నీ తాత్పర్యం ఏమిటో మాకు చెప్పు సపోజ్ నీ ప్రశ్నకి సమాధానంగా కర్మ సన్యాసం కంటే కర్మయోగం గొప్పది అనే నిర్ణయం ఆత్మజ్ఞానికి సంబంధించిందే నేను అన్నాననుకో అప్పుడు నువ్వేమంటావు దాని మీద నీ నీకేం తేలింది దాన్ని బట్టి ఏమిటి నీ కడుపులో ఉన్న మాట ఏమిటి అసలు నీ కడుపులో విషయం ఏదో బయటపెట్టి అలా కాకుండా అజ్ఞాని మాట అది అజ్ఞానికి చెప్పిన సందర్భం అది ఆత్మజ్ఞానం లేనివానికి కర్మ సన్యాసం కంటే కర్మయోగం గొప్పది అనే ఆ నిర్ణయం అజ్ఞానికి సంబంధించింది నేను చెప్పాను అనుకో దాని మీద నువ్వేమో సెటింగ్ చేస్తావు అసలు ముందు ఈ పక్షాలని ఇలా తేల్చడం వల్ల వాట్ ఈజ్ ఇట్ గోయింగ్ టు హ్యాపన్ థింగ్ నువ్వు చెప్పు నువ్వది చెప్తే అప్పుడు నేను చెప్తాను ఎందుకంటే వాడు ఏదో కడుపులో ఏదో పెట్టుకుని మాట్లాడుతాను ఇది ఆత్మజ్ఞానం తింటావా అజ్ఞానం తింటవా అని అంటాడు నేను చెప్పను ఆత్మజ్ఞానందో అజ్ఞానో నేను చెప్పను ఆత్మజ్ఞానిదైతే ఏమిటి అజ్ఞానిదైతే ఏమిటో ముందు నువ్వు తేల్చు ఆ తర్వాత చెప్తాను పుట్టి ఒక కాక్స్ అంది టేబుల్ ఫస్ట్ ఆ తర్వాత నేను చెప్తాను అని అత్రోచ్యతే ఇలాగా దీన్ని బ్యాక్ అండ్ ఫోర్త్ ఇన్ని రకాలుగా దాన్ని మనం నిరూపించడానికి అవకాశం ఉంది దీని మీద ఒక వ్యవస్థ నేను చేసి చెప్తున్నాము జాగ్రత్తగా వినండి అంటున్నారు అక్కడ ఉచ్యతే అత ఉచ్యతే అన్నారంటే అది ఫైనల్ అది సిద్ధాంతం చేస్తున్నారు ఆత్మవిత్కర్తృకయో సన్యాస కర్మయోగయో అసంభవాత్ తర్శ్రేయసకరత్వవచనం తదీయాచ్యకర్మసన్యాత్ కర్మయోగ విశిష్టత్వాధానం ఇేతదుభయనుపన్న అర్థం చేసుకోనయనా చూడు ఆత్మజ్ఞానికి కర్మయోగమా కర్మసన్యాసమా అనే ప్రశ్నే ఉదయించదు కాబట్టి ఆత్మ ఆత్మజ్ఞాని విషయంలో కర్మసన్యాసం కంటే కర్మయోగము గొప్పది అని చెప్పటము అదే అసంగతము అసందర్భము కాబట్టి ఆత్మజ్ఞాని ప్రసక్తి లేనే లేదు ఇక్కడ ఓకే ఇది ఆత్మవిద కర్మసన్యాస తూలశ్చ కర్మానుష్ఠానలక్షణ కర్మయోగ సంభవేతా నిశ్రేయసకరత్వక్తి కర్మయోగ కర్మసన్యాసత్ విశిష్టభయముపద్యేత ఏమండే ఆత్మజ్ఞానికి కర్మ సన్యాసము కర్మానుష్ఠానము అనే రెండు సంభవమయ్యే పక్షంలో ఆ రెండు పాసిబుల్ అయ్యే పక్షంలో ఆత్మజ్ఞానికి కర్మ సన్యాసం కంటే కర్మయోగము శ్రేష్టము అని చెప్పిన మాట ఏదైతే కలదో అది పుసుగుతుంది కావండి మళ్ళీ చెప్తున్నారండి కర్మ సన్యాసం కంటే కర్మయోగం మంచిది అని కృష్ణుడు చెప్పాడు కర్మసన్యాసం కంటే కర్మయోగం మంచిది అని కృష్ణుడు చెప్పేదంటే ఆ చెప్పింది ఎవడికి అని ప్రశ్న వేసుకున్నప్పుడు ఆ వాడు కర్మ సన్యాస కర్మయోగములు రెండింటికి అర్హత లేక యోగ్యత అలవాడ ఉండాలి అవునా అంతేగాని ఇప్పుడు కొలెస్ట్రాల్ లోవర్ డ్రగ్ ఈ స్టాటిన్ కంటే ఆ స్టాటిన్ మంచిది అని చెప్పారనుకోండి చెప్పారంటే వాడికి కొలెస్ట్రాల్ లోవర్ చేయక్కర్లేదు వాడు బాగానే ఉన్నాడు కొలెస్ట్రాల్ పెర్ఫెక్ట్గా ఉంది వాడి గురించి కాదా మాట అంతే కదా మరి కొలెస్ట్రాల్ పర్ఫెక్ట్గా ఉన్నవాడి గురించి ఆ మాట కాదు ఏదో రెండు స్టాచ్యూలు ఉన్నాయి ఒకటి మెరక్ కంపెనీ వాడికి ఇంకోటి ఏమో ఏదో ఇంకో బ్లాక్ సో కంపెనీ వాళ్ళు ఈ కంపెనీలు వాళ్ళు ఇలాంటివి ఎవో పెడుతూ ఉంటారు ఏదో కొలెస్ట్రాల్కి ఒక్క ముందు కాదు ఇందు ఎందుకు ముందులు వాళ్ళ బిజినెస్ ఇది గొప్ప అది గొప్ప దాని మీద పెద్ద చర్చలు రీసెర్చులు ఎవరు నడుస్తూ ఉంటాయి ఇవన్నీ ఎవరికి ఈ చర్చలు కొలిష్ట్రాలు వ్యాధి ఉండేవాడికి కదండి సో మాకు కొనిస్ట్రాలు మీద ఏం లేదు మేము బాగానే ఉన్నామంటే అవన్నీ ఎందుకు మీ అలాగే కర్మయోగము కర్మ సన్యాసం కంటే గొప్పది ఎవరికది అజ్ఞానికండి ఆత్మజ్ఞానికి ఎందుకు ఈ గోళత్తారు కాబట్టి శ్రీకృష్ణుడు చెప్పిన ప్రతివచనం ఉన్నదే ఆ ప్రతివచనాన్ని ఎదుర్కొండా పెట్టుకుని దాన్ని అన్వయించాలంటే ఎవరికి అన్వయిస్తారు దాన్ని అజ్ఞ అజ్ఞానికి అన్వయించాలి ఆత్మజ్ఞానికి అన్వయించకూడదు ఎందుకంటే ఆత్మజ్ఞానికి ఇది అది ఆ రెండు కూడా సంప్రాప్తములైనప్పుడు మాత్రమే ఆ ప్రతివచనాన్ని మీరు ఆత్మజ్ఞానికి అన్వయించగలుగుతారు కానీ అజ్ఞా ఆత్మజ్ఞానికి ఆ రెండు సంప్రాప్తాలు కాదు కాబట్టి రెండు సంప్రాప్తాలు అయ్యి దాంట్లో ఒకదానికంటే రెండవది శ్రేష్టం కనుక ఏది నేను చూసి చేసుకోవాలనే డౌట్ రావటం దానికి సమాధానం లేడం ఏమీ కూడా ఆత్మజ్ఞానికి వర్తించదు అది ఆత్మవిదస్తు కర్మసన్యాస కర్మయోగయో అసంభవా ఆత్మజ్ఞానికి కర్మసన్యాసము కుదరదు కర్మయోగము కుదరదు ఎందుకంటే కర్మ సన్యాసం చేయాలన్నా కర్మయోగం చేయాలన్నా వాడు కర్త అయి ఉండాలి కర్త వాడు అజ్ఞానం అయి ఉండాలి నేను కొన్ని సందర్భాల్లో డిఫికల్ట్ సిచ్యువేషన్ ఫేస్ చేస్తాను ఎలా ఫేస్ చేస్తారంటే వీళ్ళు కొంతమంది ఉంటారు వీళ్ళు ఏం చేస్తారంటే అలా వెళ్ళి అక్కడ చక్కగా పూజలోకి చేసుకుని వస్తారు క్లాసులో క్లాసులో చూసుకుంటారు కామ్యకర్మ మామూలు పూజ కూడా కాదు కామ్యకర్మ క్లాస్ అయిపోయిన వెంటనే మళ్ళీ వెళ్ళి కామ్యకర్మ చేసుకుంటాను నేను క్లాసులో పట్టుకుని నువ్వు కర్తవ్య కావు నువ్వు భోక్తవు కావు అని చెప్పేసి చాకలి బట్టలు ఉత్తు ఉంటుంట వాళ్ళు ఏమీ విడియపడుతున్నారో సిగ్గుపడుతున్నారో కన్ఫ్యూషన్ వస్తుంది కొంత కాన్ఫ్లిక్ట్ వస్తుంది నాకు తెలియదు కానీ నేను మాత్రం శుద్ధంగా కాన్ఫ్లిక్ట్ లేనే పాత్రలు ఎందుకంటే ఆ పఠానికి యోగ్యత లేని వాడికి పథం చెప్తాడు వాడికి కాన్ఫ్లిక్ట్ వాడి కాన్ఫ్లిక్ట్ బట్టి మనకి కాన్ఫ్లిక్ట్ వాడు ఏం చేస్తాడు ఎప్పుడు కూడా శ్రీకృష్ణుని వచనాలని జనులు తమ సంస్కారాలకు అనుగుణంగా ట్రాన్స్లేట్ చేసుకుంటారు మైండ్ ఏం చేస్తుందంటే మైండ్ ఓపెన్ ఉండదు ఎప్పుడు మైండ్ ఎప్పుడు క్లోజ్డే ఉంటుంది క్లోజ్ మైండ్ ఏం చేస్తుందంటే ప్రతి వాక్యాన్ని ఇట్ ట్రాన్స్లేట్స్ అకార్డింగ్ టు ఇట్స్ ఓన్ కన్వీనియన్స్ ఇప్పుడు కాకా వెళ్ళి మన్మోహన్ సింగ్ గారిని మాట్లాడాడు ఆయన ఏదో చెప్పాడు ఈయన ఏదో విన్నాడు ఇప్పుడు ఈయన చెప్పింది ఆయన విన్నది ఆయన చెప్పింది ఈయన విన్నది తెలంగాణ అనుకూలమా ప్రతికూలమా ఇది ఉన్నాం ఇది ఉన్నాం అది చెప్తున్నారు అది ఏమీ అనుకూలం కాదు అదంతా ప్రతికూలమే అని కేసీఆర్ చెప్తున్నారు ఇప్పుడు వీళ్ళని ఎవళ్ళని పట్టుకోవాలి కాబట్టి అర్థం ఏమిటనమాట అక్కడ ఉన్న ఈవెంట్ ఒకటి కొద్ది సంభాషణలు ఉన్నాయి వాటిని ఎవరికి కావాల్సినట్టుగా వాటిని ట్రాన్స్లేట్ చేసుకుంటున్నారు ఇది రాజకీయంలో మాత్రమే ఉందని మీరు అనుకోండి రాజకీయంలో ఎక్కువ గేతలో ఉంది అప్ ఆల్ థింగ్స్ గీతలో ఎక్కువగా ఉన్నాయి చాలా పెద్ద కన్ఫ్యూషన్ అంచేతనే భాష్యాలు చూడటం భాష్యాలు చూస్తే కన్ఫ్యూషన్ క్లియర్ అయిపోతుంది ఎందుకంటే మన కన్ఫ్యూషన్స్ అన్నీ అక్కడ కవర్ చేసి పెట్టారు భాష్యాలు రెండు కారణాలుగా చూడరు ఒకటి అంత ఓపిక లేదు మనం ఆ శ్లోకాన్ని మనకు నచ్చినట్టుగా ట్రాన్స్లేట్ చేసేసి మన వాదాన్ని లోకం మీద పారద్దామనే అహంకారమే కానీ భాష్యాన్ని చూసి అంత ఆ ఓపెన్ మైండెడ్నెస్ లేకపోవడం ఒక దోషం రెండు భాష్యంలో పెద్ద పెద్ద సమాసాలు సుంక్షన్ గంభీరంగా ఉంటాయి దాంతో పూర్వపక్షం ఏమిటి సిద్ధాంతం ఏమిటో కూడా కష్టంగా ఉండకపోవడం అంచేతనం ఈ తలపోటంతా ఎవరు అని గాఢశీలత లేకపోవడం చేత పైపైన మెరుగులకి మనం లొంగిపోయి అలాగే ఇష్టం నిన్నట్టు ట్రాన్స్లేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతా ఉంటాం ఎనీవే ఆత్మజ్ఞానికి కర్మ సన్యాసం కానీ కర్మ అనుష్ఠానం కానీ రెండు కూడా సంభవం కావు కాబట్టి ఈ రెండున్నాయి ఈ రెండింట్లో ఒకటి రెండో దానికంటే గొప్పది అనే మాట అది ఆత్మజ్ఞానికి వర్తించే ప్రసంగం కాదు కాబట్టి రెండున్నాయి రెండు కూడా మోక్షాలు ఇస్తాయి కానీ ఆ రెండింట్లో కర్మసన్యాసం కంటే కర్మయోగం మంచిది అనే వచనము అనుపన్నం ఆత్మజ్ఞానికి అది పొసటం అత్రహ దీని మీద ఒక శంక ఏమిటి కిమాత్మవిధ కర్మ సన్యాస కర్మయోగయో ఉభయోరప్య సంభవ ్యసంభవ అహోస్విత్ అన్యతర్యతరంభవ తర్మసన్యాస్యాసంభవ ఉతకర్మయోగ్యాసంభవారణం వర్తవ్యమితి ఆత్మజ్ఞానికి కర్మసన్యాస కర్మయోగాలు రెండూ కూడా అసంభవమే సంభవములు కావు వర్తించవు అని పైన చెప్పారు అత్ర దీని మీద పూర్వపక్ష ఒక ఏమండి మీరు అలాగే కొట్టి ఆత్మజ్ఞానికి ఇవేం పట్టవని ఆత్మజ్ఞానికి కర్మ కర్మయోగము రెండూ సంభవించవా లేక ఒకటే సంభవించదా ఒకటి ఒకటి వర్తించి ఒకటి సంభవించదా ఒకటి వర్తించి ఒకటి సంభవించదు అన్న పక్షంలో ఆ ఒకటి కర్మయోగమా లేక కర్మ సన్యాసమా అని ప్రశ్న అడిగాడు బానే ఉంది కదా మీ ప్రశ్న తర్వాత మీరేదో బండ స్వాధ్యాయంగా ఎస్ఆర్ నో ఆన్సర్స్ చెప్తే కుదరదు అప్పుడప్పుడు వీళ్ళు ఈ లోక్సభలోనో రాజ్యసభలోనో ప్రశ్న అడుగుతాడు వాడు వాడు ప్రశ్న అడిగేప్పుడు కడుపులో పుట్టడు ఉక్రోషం పెట్టుకుని అడుగుతాడు ప్రశ్న ఏమండే వాడు మినిస్టర్ ఏమని చెప్తాడంటే ఆరో ప్రశ్న ఏ ఎస్ బి డజంట్ అరైజ్ సి డెంట్ అరైజ్ అని కూర్చుంటాడు కూర్చుంటే ప్రశ్న అడిగిన వాడు రెది వాడు మొహం అంతా కందగడ్డలా అయిపోయి ఏమండే స్పీకర్ మహాశయా ఏమిటండి ఆ ప్రశ్నకు సమాధానం అలా చెప్పాడు ఏమిటి అని స్పీకర్ అయి పడతాడు స్పీకర్ అంటే బాగా చెప్పాడు కదా అంటాడు ఎందుకంటే ఫస్ట్ దానికి ఎస్ అంటే సెకండ్ క్వశ్చనా థర్డ్ క్వశ్చనా వర్తించదు వాడికి మతి వాడికి చికాకు పుడుతుంది సో అలా ఉన్నాయి ఇక్కడ చర్చలు ఆత్మజ్ఞానికి కర్మయోగ కర్మ అసంభవములు అంటే ఏమండే అలా చెప్పేస్తున్నారు రెండు అసంభవములైనా లేక ఒకటే అసంభవమా మళ్ళీ మళ్ళీ ఇంకోసారి ఆలోచించుకోండి ఒకటే అసంభవం అయ్యే పక్షంలో ఆ ఒకటి ఏమిటి కర్మ సన్యాసమా కర్మయోగమా అసంభవం చెప్తే సరిపడదు అసంభవ కారణం కూడా చెప్పాల్సి అని అడిగాడు అత్రోచ్యతే సరే అయితే నేను చెప్తాను జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మీరు అని ఆయన అంటున్నారు ఇది రేపు ఫినిష్ చేద్దాం ఓం పూర్ణముద పూర్ణమిదం పూర్ణ పూర్ణముదొచ్చతే పూర్ణమేవాశిష్యే ఓం శాంతి శాంతి శాంతి హరి ఓం రేపు రేపు ఉపనిషత్ క్లాస్ ఉంది రేపు మండే ఉపనిషత్ క్లాస్ పెట్టుకున్నాం కట్టిస్తే అండి రేపు మండే